కీర్తన నూట డెబ్బై ఈతడ కిలంబునకు ఈశ్వరుడై సకల భూతములలోన తాపొదలు వాడితడు గోపాంగ నెల మెరుగు గుబ్బచన్నుల మీద చూపట్టు కమ్మ కస్తూరి పూతయితడు తాప సోత్తముల దీపించు సుజ్ఞాన దీపమతడు జలది కన్యా పాంగలక్షణములలో కలసి వెలుగుచునున్న కజ్జలం బితడు జలజాసను వదన జలది మధ్యమునందు అలరబెలుబడిన పరమామృతం వితడు పరివోని సురత సంపదల నింపులచేత వరవధూతీ పరవశమైన ఇతడు తిరు వెంకటాచలాధిపుడు ముసేయ పరిపాలనముసేయ భారకుండితడు